సో ది పాయింట్ ఈజ్ మీరు భయపడుతూ ఏదైనా చేసినట్లయితే అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది ఇప్పుడు ధ్యానం చేస్తూ ఈ ఈ ధ్యానం నాకు మోక్షం వస్తుందో రాదో అని భయపడతాం ఆ భయాన్ని విలు సో ఆ భయం అనేది అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఆ ఇన్సెక్యూరిటీని పోగొట్టుకోవాలి ఎలా పోగొట్టుకోవడం అంత తేలిక కాదు ఇన్సెక్యూరిటీ పోదు ఓ పట్టాల పోదు ఎందుకంటే మీరు భయానికి అలవాటు పడుతుంటారు రెలిజియస్ ఫియర్ చాలా డేంజరస్ ఫియర్ అది రెలిజియన్ చిన్నపిల్లలకి భయాన్ని నేర్పుతారు తల్లు అదో పిల్లి పీకేస్తుందని భయపెట్టి నిద్రపోగొడతారు మీరు శివాజీ మహారాజు కథ విన్నారు అక్కడ కథ ఏంటంటే జియాబాయి శివాజీని పెంచేప్పుడు తను నియమాన్ని పాటించింది పరిచారికలకు చెప్పింది భయపెట్టవద్దు భయం నేర్పద్దు సింహాన్నైనా సరే పట్టుకున్నాను జూలు పట్టుకుంటాను అని ఉండాలి తప్ప భయం అనేది అసలు మీరు పిల్లలకి నేర్పొద్దు అని జియాబాయి చెప్పింది శివాజీకి ధైర్యాన్ని నూరిపోసింది మన వాళ్ళు ఏం చేస్తారు భయాన్ని నూరిపోస్తారు రిలిజియస్ ఫియర్ పెడతారు రిలిజియస్ ఫియర్ అనేది వెరీ డేంజరస్ ఫియర్ దేవుడి పేరు దేవుడి పేరు ఎందుకు పెట్టుకుంటారో తెలిసిన భయం కారణంగా దేవుడి పేరు పెడతారు వాడు శిశువు పుట్టాడు అనుకోండి వాడికి నాగ వేర వెంకట సత్య ఇలా ఇంత పొడుగు పేరు పెడతారు ఎందుకు తెలుసిన అవుట్ ఆఫ్ ఫియర్ అవుట్ ఆఫ్ ఫియర్ మా అమ్మగారికి కారణంగా ఓ పేరు పెడుతుందంట వేరంటుంది వేరంటే వీరభద్రుడు హర్భ శర అది వేరక్కడి నుంచి వచ్చింది సరే వెంకట బాలాజీ నాగఫణి అయితే ఫణి నాగణి రెండు ఒకటే అంటే ఇంకా చాలేదనమాట భయం ఇంకా ఎక్కువ ఇద్దరు ముగ్గురు భయం దాంట్లో జోడింపబడింది అనమాట నాగ ఫణి కామ కామేశ్వర కామ కామ ఎందుకు వయో వాన్ డిజైన్ సింపుల్ పేరు పెట్టచ్చు కదా చక్కటి వైదికమైన నామధేయం కానీ శుభ్రమైన శుభ్రమైన పేరు పిలిచిగా పిలవగానే హృదయం పవిత్రమయ్యే పేరు పెట్టాలి రామ అని పేరు పెట్టచ్చు కృష్ణ అని పేరు పెట్టచ్చు కృష్ణ పేరు పెట్టి కిత్తడు పిలవకూడదు కృష్ణ పిలవాలి రామా పిలవాలి మా రైతు ఉన్నాడు అతను అందరూ కిట్టడు అని నేను ఒక్కడనే ఏమోయే కృష్ణ అని పిలిచేవారు నేనే ఒక్కడనే లభించేవాడు అతను ఆశీర్వేవాడు ఎవడన కూడా నన్ను లభిస్తుంది అతనికే తన పేరు కృష్ణ కాబట్టి ఈ ఫియర్ ఉండకూడదు నో ఫియర్ ఫియర్ పోవాలి అభయం అభయం అన్నది అసలు ఫియర్ మీద చాలా చెప్పచ్చు ఫియర్ ఇట్స్ ఎ సిన్ టు హ్యావ్ ఫియర్ ఫియర్ ఉండకూడదు ఇన్సెక్యూరిటీ కానీ పోదో పట్ట కాబట్టి శరణాగ దామోదర గుణమందిర సుందర వద నారవింద గోవింద ఎప్పుడైనా భయం వేసినప్పుడు మీకు ఒంటరిగా వెళ్ళేప్పుడు భయం వేసినా లేకపోతే భవిష్యత్తులో ఏమవుతుందో అని భయం వేసినా ఏదేదో రోగము రోగాన్ని గురించి ట్యాబ్లెట్లు ముందుకుతున్నాం ఈ రోగం తగ్గుతుందో తగ్గదో అని భయం వేసినా నాకు డయాబెటీస్ వచ్చేస్తుందేమో అని భయం వేసినా ఈ మోకాళ్ళప్పుడు తగ్గవేమో అని భయం వేసినా ఎలాంటి భయం వేసా మోక్షం రాదేమో అని భయం వేసినా ఎప్పుడు భయం వేసినా ఈ శ్లోకం తెలివేసుకోవాలి ఒకసారి టైం ఉంటే మూడు సార్లు కానీ మెకానికల్గా చల్లవకూడదు మెకానికల్గా మూడు సార్లు పారాయణ చేశాడు ఐదు సార్లు పారాయణ చేశాడు ఇది పదహారు సార్లు సంకటమవుతున్నా హనుమాన్ పదహారు సార్లు పారాయణ చేశాడు పదహారు సార్లు డకటక టగటక మెకానికల్గా పారాయణ చేస్తాడు దానివల్ల ఈ పారాయణ అనేది చూసారా నాకెప్పుడు డైలమానే ఎందుకంటే నాకు తెలుసు ఏమిటి తెలుసు వాళ్ళు పప్పునితో ప్రేమగా పారాయణ చేసుకుంటున్నారు అక్కడ ఫలశ్రుతి ఏదో ఉందా అలాంటిది అందుకోసం చేసుకుంటున్నారు మనం వాళ్ళని ఖండించి పెడితే అది ఏం ధర్మం ఏం న్యాయం అది అని నాకు తెలుసు అందుకోసం ఖండించాలని అనిపించదు బట్ అట్ ది సేమ్ టైం ఐ నో వన్ మోర్థే అదేమిటో తెలుసునా మీరేదో ఫలశ్రుతి పేరుతో మెకానికల్గా చేసే పారాయణల వల్ల మీకు ఏం పుణ్యం వస్తుందో అదృష్ట ఫలం ఏమొస్తుందో నాకు తెలియదు కానీ మీ మైండ్ డల్గా తయారవుతుంది ఇట్ గెట్స్ బ్లంటెడ్ మీ మనస్సు సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని అరయ్యటకు అసమర్థమైపోతుంది కాబట్టి ప్రతిదాన్ని మీరు అలా మెకానికల్గా పారాయణ చేయటం అనేది పెట్టుకోవద్దు పారాయణలు ఏవో పెట్టుకోండి అలాగ పారాయణలు కానివి కొన్ని మీరు పెట్టుకోవాలి సంఖ్య ముఖ్యం కాదు ఫోకస్ తోటి సైలెంట్ మైండ్ తోటి మీరు దాన్ని చదవాలి అంటే ధ్యానం అయిపోవాలి ఇట్ మస్ట్ బీ మెడిటేటివ్ చాంట్ నాట్ మెకానికల్ చాంట్ మెడిటేటివ్ చాంట్ అంటే ఏమిటి కళ్ళు మూసుకునే భవ జలధి మథనం అందర అంటే సంసారంలో హెల్ప్లెస్నెస్ అది అది అనుభవానికి రావటానికి ఏవంత కష్టం అండి హెల్ప్లెస్నెస్ మనతోటి ఉన్నదేగా హెల్ప్లెస్నెస్ సంసారం అనేక రకాలుగా మనల్ని పీడిస్తూనే ఉంటుంది అయ్యా ఈశ్వర ఈ సంవసారంలో నన్ను నిలబెట్టాల్సిన వాడు నువ్వు సుమా అని మానసికంగా ఆ భావనతో పరమం దరం అపనయత్వమే ఈ శ్లోకం మటుకు ఒక్కసారి మూడుసార్లు ఒక్కసారి భావనతో చెప్తే అభ్యాసం చేస్తే అలాగా భయం వేసినప్పుడల్లా చెప్పడం భావనతో చెప్పడం ఒకేసారి చెప్పడం సంఖ్య ముఖ్యం కాదు మూడు సార్లు ఐదు సార్లు నో మెడిటేటివ్ ఛాన్ నాట్ Recitation, number of times. No. Meditative, రిసైటేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నో మెడిటేటివ్ ఛాంట్ చేసినట్లయితే భయం పోతుంది క్రమంగా మథనమందరమంధర నారాయణ కరుణామయ శం కరవాణి తావక చరణ శక్పది ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు ఈ స్తోత్రానికి షట్పది అని పేరు షట్పది అంటే తుమ్మెద అంటే భక్తుడు తుమ్మెదే వాడు భగవంతుని వైపుగా ఆకర్షణ అవుతాడు ఎప్పుడు తుమ్మెదోతో పోలిక ఈగలా ఉండకూడదు తుమ్మెదలా ఉండాలి ఈగ ఓసారి బెల్లం మీద వాళ్తుంది ఇంకోసారి మురి కుప్పం మీద మనిషి ఫ్లై ఫ్లై మెంటాలిటీ అంటారు బెల్ల మీద వాలి బెల్ల మీదే ఉండిపోవాలి లేకపోతే ఎక్కడా వాళ్ళకుండా అలా ఉండిపోవాలి కానీ ఏదో అలా చేయదు బెల్ల మీద వాళ్ళుతుంది ఏదో కొంత తీపిదానికి దొరుకుతుంది అదే ఆస్వాదిస్తుంది మళ్ళీ ఇలా ఇలా వీళ్ళు మురుకు మీద వాళ్ళు వీళ్ళు సంసారాలు అలా ఉంటారు ఓ క్షణం వేదాంతం ఓ క్షణం భగవద్గీత ఓ క్షణం రామాయణం ఇంకొక ముగితే మళ్ళీ రా మళ్ళీ సంసారం మళ్ళీ సంసారం మించి రామాయణం మీదకి రామాయణం నుంచి సంసారం మీదకి అలా వాళ్తూ ఉంటారు అది సంసారంలో అలా వర్ణించారు రామకృష్ణ గురుదేవులు అలా వర్ణించారు ఫ్లై మెంటాలిటీ అంటారు ఇంకో ఫ్లై మెంటాలిటీ ఉంది ఇంకో ఇదొక ఫ్లై మెంటాలిటీ అంటారు శ్రీరామకృష్ణ గారు సై సైకాలజీలో ఫ్లై మెంటాలిటీ ఉంది అదేటో తెలుసునండి ఎదుర్కొండగా లడ్డూ అక్కడ చెత్త కుప్ప ఉంటే ఫ్లై వెళ్ళి లడ్డూని కాదని చెత్త కుప్ప మీద వాగుతుంది That is called another kind of fly mentality. That is another, that's psychology. Sri Ramakrishna Gurudeva will be in the fly mentality in India. India will be here, India will be here, India will be here. I will be here. So, the manas, the shatpadi, you will know, come what may, it is the whole thing, it is the shatpadi one of the vaksana. అది గిర గిర గిర గింగిర్లు కొడుతూనే ఉంటుంది సడన్గా వాళ్తుంది ఎక్కడ వాళ్తుందో తెలిసినా పువ్వు మీదే వాళ్తుంది ఎవరిథింగ్ ఎక్కడ వాళ్తుంది వెళ్ళిపోయి తన పట్టు ఉంటుంది తేనె పట్టు అక్కడ కూర్చుంటుంది దాంట్లో కూర్చుంటుంది దాని నుంచి బయలుదేరిందంటే పువ్వు మీదే వాళ్తుంది అలాగా సత్సంగమే ఉండాలంటే ఇంకా ఏ సంగమో అక్కడ మన డ్యూటీ మనం చేసుకోవడం మనకు కావాల్సిన సంసార కార్యాన్ని మనం చేసుకోవడం సత్సంగము ఓవర్ నో అదర్ సంగ అది షట్పది తర్వాత ఆరు పదములు మళ్ళీ శ్లేష ఆరు కాళ్ళు దానికి ఆరు పదములు శ్లోకానికి ఉంటాయి అయితే ఏ శ్లోకంలోనూ మీకు ఆరు పదములు అలా లెక్క ఆరు ఉండవు అని దాన్ని ఫ్రేజెస్ అన్నాను ఆ వృత్తం కూడా ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే సిక్స్ పీసెస్ కింద చూడొచ్చు మీరు వృత్తం కూడా సత్యపి భేదాపదమే నాథ తవాహం నమామకీనస్వం అలా ఆరు ఆరు శ్రేయసులు అలా చూడొచ్చు మీరు కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఆరు పదాలు ఉన్నాయి నారాయణ కరుణామయ శరణం కరవాణి కావకౌ చరణం కరెక్ట్గా ఆరు పదాలు ఉన్నాయి అని చెప్పనే ఇది షట్పది అనే ఈ షట్పది ఆరు పదముల వాక్యము అదొక వాక్యం ఈ వాక్యానికి శరణాగతి వాక్యము పేరు ఇది సెంటెన్స్ ఆఫ్ సెల్ఫ్ సరెండర్ ఆ వాక్యంలో ఉందిగా అర్థం అలా ఉంది కదా శరణం కరవాణి కరవాణి అంటే లోట్ ఉత్తమ పురుష ఐకవచ్చు అంటే నేను శరణు చేస్తాను గాకా అని ఇట్స్ ఎ విష్ ఐ హోప్ దట్ ఐ విల్ బి ఏబుల్ టు సరెండర్ ఎందుకంటే సరెండర్ చాలా కష్టం ఉండాలి సరెండర్ చాలా కష్టం మనం ఏం చేస్తామంటే మనకి మొకాబులరీ ఉంది రిలిజియస్ మొకాబులరీ ఉంది దాంట్లోకి ఈ సరెండర్ అనే ఒకాబులరీ కూడా చేర్క్ చేస్తాం మన ధన తుచికో అర్పణ హో అనేసి రోజు పొద్దున్నోసారి సాయంకాలం ఒకసారి అనేస్తూ ఉంటాడు పూజ స్వామిజీ అంటారు రోజు అర్పిస్తున్నాడంటే వీడు అసలు అర్పించట్లేదు అని అర్థం అంటాడు ఆయన అంటారు పొద్దున్నోసారి అర్పిస్తాడు సాయంకాలం సారి అర్పిస్తాడంటే వీడు ఇంతదాకా ఇంకా అర్పించలేదు వాళ్ళ వాట ఒకసారి అర్పిస్తే ఇంకా మళ్ళీ రెండోసారి అనక్కర్లేదు తన మన ధన తుజుకో అర్పణ ఎందుకు అన్నాం ఎందుకు అంటున్నాడంటే అర్పించలేదన్నమాట పైగా అంత బలంగా అంటున్నాడంటే దాన్ని మెకానలైజ్ చేసి పెట్టేసాడు మెకానికల్ ఈవో చెప్ప తాళాలు పెట్టేసి తు జిమ్మ చే అర్పణ హో అని ఈ తాళాలు పెట్టేసి పాడేసి గట్టిగా పాడేసేసారు అనుకోండి భావన ఏముండదు ఊరికే అల్లరి చేసేటం వెళ్ళిపోయింది ఏదో సంథింగ్ వచ్చినాకొచ్చి ఏదో ఉంటుంది దాంట్లో కూడా ఉండదా లేదు కానీ అది అర్పణ కాదు కాబట్టి ఈ అర్పణలు చాలా కఠినం శరణాగతి లిటరేచర్లోకి వెళ్ళిపోతుంది నేను శరణాగతి చేస్తున్నాను అని లిటరేచర్ శరణాగతి స్తోత్రం శరణాగతి స్తోత్రం అని ఉంటుంది కాబట్టి శరణాగతి చేయడం అంటే ఏమిటి శరణాగతి స్తోత్రాన్ని చదివేసేట మూడు సార్లు మూడు సార్లు రెండు సార్లు ఒకసారో అది చదివేస్తే శరణాగతి అయిపోతుంది మనకి రకరకాల స్తోత్రాలు ఉన్నాయి లక్ష్మీ స్తోత్రం కుబేర స్తోత్రం యమాష్టకం మిథురాష్టకం మీనాష్టకం అంటే అష్టకాలు శరణాగతి అష్టకం అంటే చదివేట Under the terminology, uh, terminal, literature, religious terminology, now no, one more word, sharanāgati, tan-man-dhan. Under that, there is no rhyme. That's not true. That is not true. Sharanāgati is not an action, karma-kārmati. Sharanāgati is karma-kārmati. కర్మ మీరు అడ్డంగా పడిపోతారు కానీ శరణాగతి చేయలేరు దేవునికి ఏ దేవా శరణ శరణో అని అడ్డంగా పడిపోతారు కానీ శరణ చేయడం కష్టం కర్మ కాదు ఒక ఇమోషన్ కాదు ఇమోషన్ డేట్లాగా ఊగిపోతో శరణ చేసేసారు పైచ్యం పోయిపోయే శరణ చేసే అలా ఊగిపో కళ్ళ నీళ్ళు వచ్చేసి ఇమోషన్ కుడ్ బి గుడ్ వన్ ఆర్ పైచ్యం ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి దిస్ ఆర్ దాట్ బట్ శరణాగతి ఈజ్ నాట్ అన్ ఎందుకంటే ఇమోషన్లో మీరు శరణాగతి చేశారనుకోండి తర్వాత కూర్చొని దుఃఖించాల్సి ఉంటుంది ఇమోషన్ వచ్చేసి మీరు లక్ష రూపాయలు ఇచ్చేశారనుకోండి తర్వాత ఏమవుతుంది మొహం మొహం తిట్టుకోవాలి నన్ను మాట్లా అడగచ్చు కదా అంతకంగా ఏదో వస్తారు అది ఇమోషన్లో ప్రాబ్లం ఇది తెలిసింది కాబట్టి శరణాగతి ఈజ్ నాట్ ఎన్ ఇమోషన్ శరణాగతి ఈజ్ నాట్ ఎన్ ఇంటెలెక్చువల్ ఎక్సర్సైజ్ అంటే శరణాగతి మీద ఉపన్యాసం చెప్పేశాను నేను శరణాగతి మీద పుస్తకం రాసేశాను బట్ స్టిల్ శరణాగతి చేయడం చేత కాదు శరణాగతి ఈజ్ నాట్ దాట్ మరి ఏమిటి శరణాగతి శరణాగతి అంటే తత్వము మీరు ఆత్మనిష్ఠులుగా సైలెన్స్లో ఉన్నప్పుడు మీకు శరణాగతి అంటే ఎటు అర్థం అవుతుంది ఆ మీరు ఉన్నప్పుడు యూ కెన్ యాక్సెప్ట్ ఎనీ థింగ్ యాక్సెప్టెన్స్ సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించగలగడము శరణార్గతి ఓ మహాత్ముడు చెప్పాడు నీకు సుఖంలో ఈశ్వరుని కృప కనపడుతుందా అని అడిగాడా కనపడుతుంది దుఃఖంలో కనపడుతుందా అని అడిగాడు అబ్బాయి దుఃఖంలో కనపడదు ఇప్పుడు దుఃఖం అంటే మీకు ఏదైనా సుఖం వచ్చిందనుకోండి అంత దేవుడు మహిమ దేవుడు మహిమ యూ ఫీల్ ఇట్ గుడ్ దుఃఖం వచ్చిందనుకోండి దాంట్లో డూ యూ ఫీల్ ఈశ్వరాస్ హ్యాండింగ్ ఇట్ ఈశ్వరుని కృప ఈశ్వరు మీద నింద కాదు కృప అంటే దుఃఖంలో కృప ఎలా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు బాడీకి జ్వరం ఎందుకు వస్తుందో తెలిసిన జ్వరం వచ్చినప్పుడు వీడు భోజనం జ్వరం రాకపోతే వీడు తిన్న ఆహారం బ్యాక్టీరియాకి వెళ్ళిపోయి వీడు చచ్చిపోతాడు రెండు మూడు రోజుల్లో టైఫాయిడ్ వచ్చినప్పుడు జ్వరం రావాలి జ్వరం ఈజ్ ఎ డిఫెన్స్ మెకానిజం అప్పుడు ఒక యుద్ధం ప్రకటించబడింది ఆ బ్యాక్టీరియా మీద జ్వరం వచ్చేస్తుంది మీరు భోజనం మానేస్తారు అప్పుడు భోజనం మానేస్తే శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా కూడా బ్యాక్టీరియాని ఫైట్ చేయటానికి వినియోగింపబడుతుంది లేకపోతే ఏమంటవుతుంది తెలిసిన భోజనం చేసేస్తే దాన్ని అరిగించటానికి ఎనర్జీ చాలా ఖర్చు అవుతుంది ఈ ఎనర్జీ అంతా అటు డైవర్ట్ అవుతుంది తర్వాత మందు వేసుకుంటారు పోయినం మానేస్తారు మందు వేసుకుంటారు దట్ ఈజ్ హౌ ద బాడీ ఈజ్ సేఫ్ కాబట్టి ఇప్పుడు జ్వరం రావడం దేహానికి మంచా చెడా మంచి కానీ మనం ఏమనుకుంటాం చేడు అనుకుంటాం మంచి దాంట్లో మంచి ఉంది అలాగే ఏదో టెలిఫోన్ వచ్చింది ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది ఆ రైలు ప్రయాణం క్యాన్సిల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఎడుపుచున్నాడు తర్వాత తెలిసింది ఆ రైలు వెళ్ళి గోతులో పడింది యాక్సిడెంట్ అయింది చూడండి ఎంత లాభం కలిగిందో కాబట్టి దుఃఖంలో కృప ఉంటుంది దీనికి ఒక దృష్టాంతం చెప్తాడు చిన్నపిల్లవాడు మట్టిలో ఆడుతున్నాడు ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే వచ్చి వెనకాల నుంచి వచ్చి నడ్డి మీద ఒక చిన్న దెబ్బ కొడుతుంది వాడికి దగ్గర తగిలిట్లాగే కొడుతుంది ఎందుకంటే మట్టిలో ఆడడం హ్యాబిట్ మంచిది కాదు రొట్లో పెట్టుకుంటాడు లేకపోతే రొట్లో పెట్టుకుపోతుంటే చేతి మీద కొడుతుంది దెబ్బ తగులుతుంది వీడి భోరుమని ఏడవడం ప్రారంభిస్తాడు అప్పుడు దెబ్బ పట్టుకుని బరబరా ఈడ్చుకుపోయి బాత్రూంలో కోలాసుకుంది కోలేసి చన్నీళ్లు వీడిని ఎత్తిమీద పోసేసి సబ్బు పెట్టి స్నానం చేయించేసుకుంది తల్లి ఇప్పుడు వీడు ఏడ్చేస్తూ ఉంటాడు మొత్తం అంతా ఏడుపు వీడికి ఎందుకని వాడి కష్టం కలిగిస్తుంది తల్లి తల్లి వాడిని కష్టపెట్టేస్తుంది అందుకోసమే కదా మరి వాడు ఏడుస్తున్నాడు ఇప్పుడు మీరు చెప్పండి తల్లి వాడిని కష్టపెడుతోందా శోధన చేస్తోందా శోధన చేస్తుంది శోధన ప్రక్రియ ఎప్పుడు కష్టపెడుతున్నట్టే ఉంటుంది ఎప్పుడైనా పంచకర్మ చేయించుకుంటే తెలుస్తుంది మీరు వెళ్ళి ఆయుర్వేద ఇంకా మళ్ళీ ఎప్పుడు జోలికి వెళ్ళక శంఖ ప్రక్షాళనేది వాడు చేయలేని క్రియలు వచ్చి వీడు వారం రోజులు లేక మంత్రం రీతి లేవలేడు కాబట్టి శోధన క్రియ ఎప్పుడు పెయిన్ఫుల్గానే ఉంటుంది భగవంతుడు మనల్ని శోధన చేస్తూ ఉంటాడు అంటే దాంట్లో ఏదో మంచి ఉంటుంది ఓ తలుపు మూసుకుపోతుంది ఇంకో తలుపు తెరిచిపోతుంది ఆ తలుపును మూసేసిన దేవుడే ఇంకో తలుపు తెరుస్తాడు మనం దుఃఖిస్తూ కూర్చుంటాం ఈ తలుపును చూస్తూ దుఃఖిస్తూ కూర్చుంటారు కానీ అక్కడ తలుపు తెరిచి ఉంది మీరు దుఃఖించకుండా ఈశ్వరుడు ఈ తలుపును మూసాడు ఐ యాక్సెప్ట్ అప్పుడు మీరు సైలెంట్గా ఉంటే ఆ తలుపు తెరిచుకున్నది కనపడం అదిగో ఈశ్వరుడు తలుపు తెరిచాడు దిగుబోధ దట్ ఈ శరణాగతి ఈ శరణాగతిలో రహస్యం ఏమిటంటే మోక్షం మీద కూడా మీరు ఈశ్వరుడికి సమర్పించేస్తారు మోక్షంలో మనకి జ్ఞానం కలిగితే ఈశ్వరానుగ్రహంలో కలుగుతుంది లేనండి అది కూడా ఈశ్వరుడి డిసైడ్ చేస్తాడు అంతే శరణాగతి ఈ శరణాగతి తత్వమతి అది ఇన్నర్ సైలెన్స్కే శరణాగతి అని సో దుఃఖం వచ్చిందంటే ఈశ్వరుని కృప దుఃఖంలో ఉంటుంది దుఃఖంలో ఉన్న ఈశ్వరుని కృపను ఎవడు గుర్తిస్తాడో వాడు శరణాగతి యొక్క రహస్యం తెలుస్తున్నవాడు తర్వాత గతాన్ని ఈశ్వరుకు సమర్పించుట అంత కఠినమైనది అదే ఎందుకంటే గతాన్ని ఈశ్వరుడికి సమర్పించటం చాలా కఠినం గతంలో తనకు కర్తృత్వం ఏమీ లేదు గతాన్నంతని ఈశ్వరుడే రచించినాడు నేను రచించ ఆ రచన నేను చేసిన రచన కాదది గతం మనిషి జీవితము అంటే అది ఒక గతము ఒక పెద్ద రచన ఆ రచన నేను చేసిన రచన కాదు బయాగ్రఫీ రాసుకుంటాను బయాగ్రఫీ రాసేపుడు ఎలా రాస్తారు నేను ఇదిగో ఇది రచించాను అని రాస్తారు నేను ఇది చేశాను అది చే అంతే రచించటం అంటే ఇది నేను చేశాను అది నేను చేశాను అని రాస్తాను నేను ఎంఏ పాస్ అయ్యాను పిహెచ్డీ చేశాను ఇక్కడ ఇది చేశాను అక్కడ అది చేశాను అని బయోగ్రఫీ రాస్తా బగ్రఫీ రాశారంటే అర్థం ఏంటి తన మీద కర్తృత్వం అంతా పెట్టుకున్నాడనే కదా అది శరణాగతికి విరుద్ధం అని చెప్పే మహాత్ములు బయోగ్రఫీలు రాయరు తాము రాయరు ఇతరుల చేత రాయించరు నో బయోగ్రఫీస్ ఎందుకంటే ఈశ్వరుడి యొక్క రచనది మన రచన కాదు కాబట్టి అది ఈశ్వరుడు యొక్క రచన ఈశ్వరుడు ఏమైనా రాసుకోవాలి మనమేం రాసుకుంటాం లేదా గతము ఒక స్వప్నం అజ్ఞాన కల్పితం కాబట్టి దాని గురించి రాశీదే ఉంటుంది అని ఈ విధంగా మీరు ఏ రకంగా చూసినా తత్వము శరణాగతి అనేది తత్వము ఆ శరణాగతి తత్వాన్ని యదేవ భవతి తదేవ మంగళాయ ఏది ఘటిల్లుతే ఇప్పుడు భవతి అంటే ఏది జరిగితే అని చెప్తారు ఈ జరగడం అనే మాట తెలుగులో పడతారు జరగడం అంటే ఇటువంటి కదలడానికి కూడా జరగడం అనే ఒక ఘటన ఘటిల్లడానికి కూడా జరగడము అంటారు జరగడము అనొచ్చే ఏది జరిగితే అందరికీ ఈజీగా అర్థమవుతుంది నాకు ఆ పదం కొంచెం సందేహం కలిగి ఘటిల్లితే అంటూ ఉంటారు కామన్లీ యూస్డ్ కాబట్టి ఏది జరిగితే అది ఈశ్వరుని యొక్క కృపయే పరీక్ష ప్యాస్ అయితే కృప ఫెయిల్ అయితే అది కృపయే పరీక్ష ప్యాస్ అయి మీరు ఏం చేస్తారు ఇంకో పరీక్షకు వెళ్తారు అంతే కదా ఇంక విసిగితేదాకా పరీక్షలకు వెళ్ళి ఆ తర్వాత ఏదో క్లర్క్ కింద జాయిన్ అవుతారు ఏం మహాభాగ్యం ఈ పరీక్ష ఫెయిల్ అయిన వాడు ఓ ట్యాక్సీ తోడడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఇప్పుడు పది ట్యాక్సీలకు ఓనర్ అయ్యాడు కాబట్టి వారే బెటరా మీరు బెటరా వాడే బెటరా ఈ ఎంప్లాయీస్ కన్ అదర్ పీపుల్ లేదా యూ నీడ్ ఎన్ ఎంప్లాయర్ ఆ ఉద్యోగం ఉంటుందో ఉంటుందో అని ఎప్పుడు కాబట్టి ఇది మంచిదే అది మంచిదే యూ కెన్ ఎవరి తెల ఇది మంచిదే అది మంచిదే ఉద్యోగం మంచిదే అది మంచిదే రక్ష అవ్వడం చెడ్డదేం కాదు మంచిదే ఫెయిల్ అవ్వడం అది చెడ్డది కాదు దాంట్లో ఏదో ఈశ్వర్ అనే కోపం దాంట్లో ఏదో మంచి ఉన్నది కాబట్టి ఏది జరిగితే అదే మన మంచికి అంటారే యదేవో భవతి తదేవ మంగళాయ యదేవో భవతి తదేవ ఈశ్వరస్య కృప శైవ ఈశ్వరస్య కృప అని ఆ దాన్ని స్వీకరించే ప్రయత్నము దాన్ని శరణాగతి అంటారు కాబట్టి నేను శరణాగతి చేస్తున్నాను మళ్ళీ అన్ని సంబోధనలు నారాయణ అని సంబోధన నారాయణ అంటే చూడండి నారాయణ అంటే వైకుంఠంలో ఉండేవాడు అని అర్థం కాదు అండ్ లెస్ వైకుంఠ ఈజ్ యువర్ ఓన్ హార్ట్ వైకుంఠం మీ హార్ట్ అని చెప్తే సరిపడింది అలా కాకుండా అక్కడెక్కడో బయట వైకుంఠం ఉంది అక్కడ నారాయణుడు ఉంటాడు అంటే ఆ పదానికి అర్థం ఫిట్ కాదు మీరు చెప్పచ్చు స్టిల్ లోక భావన ఉంటుంది కదా చెప్పచ్చు కానీ నారాయణ అంటే అర్థం అది కాదు ఎందుకంటే నర ఏవ నారహ నరుడన్నా నారుడు అన్న ఉంటాడు నారహ అయనం ఎస్య నారాయణ అనే పదము ఈశ్వరుని యొక్క చిరునామా అది ఇట్స్ అని చిరునామా ఏమిటి అడ్రస్ మనిషిని చూసుకో నువ్వు నారహ మనిషి ఉన్నాడు వాడి హృదయంలో ఉంటాడు ఈశ్వరుడు అది నారాయణ అంటే అయనం అంటే నివాసస్థానం కాబట్టి సకల ప్రాణుల హృదయంలో ఉండువాడా అని సంబోధన నారాయణ కరుణామయ నీవు అంత కరుణయే గలవాడవు దయే గలవాడవు అదేమిటండి దయ ఏమిటండి అప్పుడు డబ్బు పోయింది అది కూడా దయేనా అది కూడా దయే ఎస్యానుగ్రహం ఇచ్చాము తస్య విత్తం హరామ్యహం నేను అని నేను ఎవరిని అనుగ్రహించాలని కోరుకుంటానో వాడి డబ్బులాగేసుకుంటాను నే నేను న్యూయార్క్ టైమ్స్లో ఆర్టికల్ జరిగాను ఇది వెరీ ఇంట్రెస్టింగ్ నా అనుభవం మీకు చెప్తున్నాను ఈ అక్కడ లాటరీ ఉంటుంది ఇక్కడ తక్కువ ఆ పిచ్చి ఇక్కడ తక్కువ అమెరికాలో ఎక్కువ లాటరీ ఉంటుంది లాటరీ డాలర్స్లో ఉంటుంది మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది తర్వాత వాళ్ళు ఫెయిర్గా ఇస్తారు ఎవడైనా లాటరీని నెగ్గాడు అనుకోండి వాళ్ళని అడుగుతారు ఏమో నీకు పది కోట్ల లాటరీ వచ్చింది దీంట్లో ట్యాక్స్ కట్టాలమ్మా ట్యాక్స్ కట్టకుండా కుదరదు నువ్వు అర్థం ఎవరికే ఇవ్వక్కర్లేదు నీనట్ పే ఎవరికే టిప్పు కూడా నువ్వు ఇవ్వక్కర్లేదు నేను ప్రేమను ఇస్తే ఇవ్వడమే తప్ప వాడు తీసుకోడు వాడు వాళ్ళు అడిగి తీసుకోరు మీరు ఇస్తే కూడా వాళ్ళు తీసుకునే సందర్భంతో తీసుకుంటే అదే ఎందుకంటే మీ డబ్బుని కొట్టుకెళ్ళున్నాయంటారు ఎనీవే సో నీకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది పది కోట్లు మూడు కోట్లు పోతుంది అక్కడికక్కడే ఆ ట్యాక్స్ అట్టు కట్టేస్తారు ఏడు కోట్లు వస్తుంది ఏడు కోట్లు అంతా ఒక్కసారి ఇవ్వమంటావా లేకపోతే నీకు మంత్లీ ఇన్కమ్ కింద ఇవ్వమంటావా అని అడుగుతారు ఇవే ఇంట్లో వస్తుంది తర్వాత మంత్లీ ఇన్కమ్ కింద ఇచ్చే మాట అయితే నువ్వు నామినీ కూడా రాసేసి ఇచ్చేసావు అలా చేస్తా కాదు ఏడు కోట్లో ఒక్కసారి ఏమంటే చెక్కు రాసి ఇచ్చేస్తాడు మీకు చెక్ క్యాష్ అయిపోతుంది మీరు మీ అకౌంట్లో కూడా పోతుంది సో ఆ రకంగా ప్రతి నెలకే ఒక కోటి ఈశ్వరుడు కోటి డాలర్లకి ఈశ్వరుడు కూడా ప్రతి నెలకు ఒకటిపోయారు అంటాడు ఈ డాలర్ ఈ లాటరీలో నేను ఈ ఈ లాటరీ వచ్చిన వాళ్ళ గాథల్ని న్యూయార్క్ టైమ్స్లో చదివాను చదివి పాఠంలో చెప్పాను ఈ లాటరీ వచ్చిన వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులుండి వాళ్ళ జీవితాలు శాతదైపోయాయి కుటుంబాలు నాశనమైపోయాయి అని నేను పాఠంలో చెప్పాను కాబట్టి అది భోగమని అది మహా ఈశ్వరుని కృపని మీరు అనుకోద్దు ఉదాహరణ చెప్తూ ఉండేవన్నీ ఏమని ఒక ఆయన ఒహాయో స్టేట్లో ఆయనకి కోటి డాలర్ లాటరీ వచ్చింది వస్తే వచ్చిన ఆరు మాసాలకి ఆయన భార్య ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువై చచ్చిపోయింది ఆయన పెద్దవాడు ఇంకొక రెండు మాసాలకి ఈయన డ్రగ్ ఓవర్ డోసులో చచ్చిపోయాడు తొమ్మిది మాసాలు అయ్యేప్పటికీ వీళ్ళ మనవరాలు కొడుకు కూతురు ఆమె ఒక ఆడీ కార్ ఏదో పవన్మోత్గా నడుపుతూ యాక్సిడెంట్ అయితే వచ్చిపోయింది ఈ మూడు తొమ్మిది మాసాల యటికి ముగ్గురు పోయారు అంటే ఈ మూడు డెత్స్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద వెల్త్ వాళ్ళకి లాటరీ కనుక వచ్చి ఈ ముగ్గురు ఈవేళ బతికుండేవారు అని ఈ రకంగా నేను ఇవి చెప్తూ ఉండేవంటే న్యూయార్క్ టైమ్స్ చదువుతాను నేను అంటే ఇక్కడ అక్కడ నేను వెళ్ళగానే ఆశ్రమం వాళ్ళు న్యూయార్క్ టైమ్స్ నేను ఇంకా వస్తున్నాను అనగానే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు చేసి నా గొమ్మ ముందు పాలిస్తారు తీసుకొచ్చు నేను ఖాళీ ఉన్నప్పుడు చదువుతూ ఉంటా ఇట్స్ ఎ గుడ్ న్యూస్ పేపర్ నా అభిప్రాయం ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ న్యూయార్క్ టైమ్స్ సో దాంట్లో ఇలాంటి అనాలసిస్లు ఇస్తాడు నేను న్యూస్ ఐటమ్స్ ఎదుగు చెప్తుంది వాళ్ళు లో బిహోల్డ్ వన్ ఫైన్ మార్నింగ్ నేను న్యూయార్క్ టైమ్స్ తీసు చూస్తే కొన్ని కొన్ని ఆ పేడ్ కాలమ్స్ ఉంటాయి లాస్ట్ ఒకటి కొన్ని పేజీలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి ఒక ఆర్టికల్లో ఏమిటంటే లాస్ట్ ట్వంటీ లాటరీ విన్నర్స్ యొక్క లైఫ్ని వాడు అనలైజ్ చేసి స్టాటిస్టికల్ డేటా ఇచ్చారు దాంట్లో ఇరవైలో పదిహేడు మంది ఇప్పుడు నేను చెప్పినట్టే వేరియేషన్స్ ఉంటాయి బట్ పదిహేడు మంది వాళ్ళ జీవితంలో వాళ్ళు చెప్పారు కూడా మా జీవితం నాశనం అయిపోయింది లాటరీ మూలంగానం ఇంతకుముందేదో ప్రశాంతంగా జీవించే వాళ్ళం ఎందుకండి భార్యాభర్త ప్రేమగా జీవిస్తూ ఉంటే వాళ్ళ మధ్యన మీరు తీసుకెళ్ళి ఒక పది లక్షల రూపాయలు పారేస్తే ఇంకా వాళ్ళు కీచుపెట్టుకోవడం ప్రారంభిస్తారు ఇంకేమీ చేయక్కర్లేదు ఫైటింగ్ పుత్రాదపి ధనభాజాన్ భీతి అని శంకర భగవత్వాళ్ళని చెప్పనే చెప్పారు సర్వత్రైష విహిత రీతి కాబట్టి ధనం రావడంలో ఈశ్వరుని కృప ఉందా ఉంది నేను కాదంటా ధనం పోవడంలో ఉందా ఉంది ఆ సంగతి ఎవరికి తెలుస్తుంది శరణాగతి తత్వం తెలిసిన వాడికే తెలుస్తుంది కాబట్టి నాకు సుఖంలోనూ ఆయన కరుణ గలదు నాకు దుఃఖంలోనూ ఈశ్వరుని కరుణ అన్ని సందర్భాలలో నీవు కరుణామయుడవే నేను ఒకప్పుడు తెలుసుకోగలిగాను అజ్ఞానం చేత ఇంకొప్పుడు తెలుసుకోలేకపోయాను కానీ నీవు మాత్రం అన్ని సందర్భాలలో కరుణ నారాయణ కరుణామయ తావకవు చరణం శరణం కరవాణి అంటే నీ పాదపద్మములను శరణు వేడుచున్నాను మీకు చెప్పాను చరణం అని అలా రెండు చరణాలను ఫోటో తీసి పెట్టుకోవడం అలాగే కాదు దట్ ఈజ్ ఆల్ రిచువల్ రిచువలైజ్డ్ రివరెన్స్ రివరెన్స్ హృదయంలో ఉంటుంది ఒకప్పుడు దాన్ని ఒక రిచువల్ రూపంగా ప్రకటిస్తాను అయితే నేనేమంటానంటే మీకు ప్రేమ ఎవరి మీద నా ప్రేమ లేకపోతే రెవరెన్స్ అంటే రెస్పెక్టు మర్యాద ఉన్నట్లయితే వాళ్ళకి మీరు ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది ఆ సేవ ఎటువంటి సేవ వాళ్ళకు ఉపయోగపడి సేవ చేస్తే బాగుంటుంది అంతేకాని గజమాల ఒకటి కొనుక్కొచ్చి మెళ్ళ వేశారనుకోండి ఈ రోజుల్లో గజమాల ఎప్పుడైనా విన్నారా మీరు ఇంతలా ఉంటుంది ఆ ఇద్దరు మోసుకొస్తారు దానికి పలుపులాగా ఉంటుంది అది దాన్ని వీళ్ళిద్దరూ పట్టుకునే ఉంటారు ఇన్స్ట్రక్షన్స్ అదే ఆయన మెళ్ళో వేసేస్తారు సుమా ఆయన కింద పడిపోతాడు మెళ్ళో వేస్తే ఆయన మినిస్టర్ గారు పెద్ద ఆయన ఉంటాడు ఆయన అలా నిలబడతాడు గజమాల అంటారు నిలబడతారు ఈ ఫోటోలు ఉన్నీ వీడియోగ్రాఫ్లో అప్పుడు ఆ అలా పట్టుకుని నిలబడతారు ఆయన మెళ్ళో పూర్తిగా వేరు ఊరికి అలా తగిలించి పెడతారు అప్పుడు ఫోటోలు తీసిస్తారు కాబట్టి గజమాల వేస్తే రెస్పెక్ట్ ఉన్నట్టదు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ రిచ్యువలైజ్డ్ రెవరైజ్ ఇది ఇండియాలో ఎక్కువ ఇండియన్ సొసైటీలో రిచువలైజ్డ్ రిఫరెన్స్ ఎక్కువ విగ్రహం వేయిద్దా ఉంటాయి ఇది మా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది మా చిన్నప్పుడు ఆ సినిమాలో ఒక అతను హీరోకి చాలా ధనాన్ని పోతాడు ఫ్యాక్టరీని అప్ప పోతాడు వెంటనే దాని మేనేజర్ అంటాడు మన మన ప్రోపరైటర్ గారి కాంస్య విగ్రహం కంచు విగ్రహాన్ని ఇక్కడ వేయించేద్దామంటాడు అంటే హీరో అంటాడు నో విగ్రహాలను అవసరం ఆయన విగ్రహాన్ని ప్రతి హృదయంలోనూ మనం ప్రతిష్ఠించాలి కాబట్టి వర్కర్స్ అందరికీ ఇల్లు కట్టించిద్దాం ఆయన పేరు మీద ఆ విధంగా ఆయన పేరు స్థిరమవుతుంది తప్ప విగ్రహం వేస్తే ఏడాదికోసారి బొమ్మకి మాల వేయటానికి తప్ప ఇంక దేనికి పనికి రాదు అని మా చిన్నప్పుడు సినిమాలో వచ్చింది మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది మా చిన్నప్పుడు సినిమా మేము హై స్కూల్ రెండు రోజుల్లో సినిమాలో వచ్చింది ఇంతవరకు ఇండియన్ సొసైటీ ఈ ప్రిన్సిపుల్ నేర్చుకునే లేదు ఇంకా ఇప్పటికి కూడా మరి అంతగంతకి నానాటికి తీసికట్టు అన్నట్టుగా రోజు రోజుకి విగ్రహాలు పెట్టడంలోనే ఈ విగ్రహాలు రెండు దేవుడి విగ్రహాలు పెట్టుకుంటూ మనుషుల విగ్రహాలు పెట్టుకుంటూ పోతారు వెనకాలన్న సైకాలజీ సేమ్ ఈ సైకాలజీ బిహైండ్ ఇస్ ది సేమ్ దేవుడు విగ్రహాలు పెట్టుకుంటూ పోతాం ఏవో విగ్రహాలు ఉంటాయి కాలనే ఉంటుంది ఒక విగ్రహాలు ఉంటాయి ఇంకో రెండు విగ్రహాలు పెడతాయి దేవుడు విగ్రహాలు రోడ్డు మీద ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల విగ్రహాలే ఇంకో విగ్రహం పెడతాయి ఎక్కడో ఖాళీ ఉంటే దాంట్లో పెట్టేస్తాడు విగ్రహం సైకాలజీ బిహైండ్ ఇస్ ఇస్ సేమ్ విగ్రహం అన్నది కాఫీలో పంచదాట్లాంటి ఓ చెంచా అయితే బాగుంది మూడు జంజాలైతే వెగటు అలాగే ఏదైనా విగ్రహము పూజ అంటే బాగు ఊరికే డజన్స్ ఆఫ్ విగ్రహాలు అలా ఎక్కడ పడితే ఎక్కడ చూసినా విగ్రహాలు అన్నట్టయితే అది ఇటు కోసిన రాంగ్ డైరెక్షన్ కాబట్టి వీళ్ళంతా నేను ఎందుకు చెప్పారంటే చరణవ్ అనేది మెటఫర్ మెక్స్ మెటాఫర్ పాదములకు విష్ణువు అధిష్టాన దేవత అందు గురించి విష్ణు సృష్టి కనుక ఈ కాళ్ళు నడుస్తున్నాయంటే అది ఈశ్వరు విష్ణువు యొక్క అనుగ్రహం చేత నడుస్తున్నాయి కాళ్ళు విష్ణు అనుగ్రహం ఇద్దా అయితే కాబట్టి పాదములను పట్టుకున్నట అంటే శరణు వేగుటకు సింబల్ అది అందుకోసం శరణం కరవాణి అంటూనే తావకం చరణం అంటే ఏ రకమైన అహంకారము మమకారము లేకుండా నీ పాదమద్మముల మోల అహంకార మమకారములను సమర్పించి తలను ఉంచి నమస్కరించడం అంటే సమర్పించి నేను నిన్ను శరణు వేడుతున్నాను ఇది షట్పది ఈ షట్పదిని మనం ఇందాక నేను భయం వేసినప్పుడు శ్లోకం చెప్పినట్టుగానే శరణాగతికి మంత్రంగా వాడుకోవడం మళ్ళీ మెకానికల్ చేయకూడదు అది ప్రేమగా గుర్తు చేసుకుంటూ ధ్యానానికి కూడా వాడుకోవచ్చు ఇది షట్పది మదీయే వదన సదా వసతు ఎవండి నోరు పద్మము వంటిది అవ్వాలి ఎప్పుడవుతుంది వాక్కు మధురమైనది పవిత్రమైనది అయితే పద్మము వంటిది అవుతుంది వదన సరోజే ఎప్పుడైనా నేను నోరు విప్పితే మంచి మాటలే రావాలి నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకవు శరణం అనే ఆరు పదముల వాక్యము నా నోటిలో ఎల్లప్పుడూ నివసించుగాక తద్వారా ఈ ముఖము పద్మము వంటిది అవుతుంది దాని నుంచి వచ్చే వాక్కు సుగంధము వంటిది వదన సరోదే సదా వసతు తావకం నీకు చెందిన తవ తవ చరణం అని తావకం నీకు చెందిన సో నీకు చెందిన మామక అంటే నాకు చెందిన తావక అంటే నీకు చెందిన సో కృప్రత్యం ఉంటుంది ఆ శ్లోకం పూర్తయి ఒకసారి అందాము ఇక్కడ దీనికి హెడ్డింగ్స్ ఏమున్నాయంటే సెల్ఫ్ సరెండర్ ఈజ్ ది సెంట్రల్ థీమ్ ఆఫ్ దిస్ ఎన్కోమియం ఇంకేమీ లేదు అదే హెడ్డింగ్ సర్వ ఈశ్వరుణ్ణి శరణాగతి సర్వస్వార్పణము అంటే అహంకార మమకారములను అర్పించుట దాన్ని సెల్ఫ్ సరెండర్ అంటారు అహంకార మమకారాలను అర్పించాలి అంతేగాని వెయ్యి రూపాయలు కొని పువ్వుల పువ్వులు అర్పించడము లేకపోతే ఓ బంగారు ఏదో భూము చేసి ఓ పదివేలు ఖర్చు అలాంటివి అర్పించడం కాదు అహంకార హెడ్ అర్పించాలి గాడ్ వాంట్స్ యువర్ హెడ్ నీ చేతులతో ఏదో పట్టుకుని ఇస్తానంటే అక్కడ హెడ్ ఇవ్వాలి బలిదానం చేయాలి బలిదాన్ ఇప్పుడు బలి అంటే అహంకార మమకారాలు అర్పించాలి ఎప్పుడు కూడా అహంకార మమకారాలు ఇక్కడే ఉంటాయి ఇక్కడ ఉండవు ఇక్కడ దేవుడు ఉంటాడు ఇక్కడ అహంకార మమకారాలు ఉంటాయి అవి దాన్ని శరణాగతి అని అంటారు కాబట్టి దాని సెల్ఫ్ సరెండర్ అనే మాటకు అర్థం అది సెల్ఫ్ అంటే దిస్ స్మాల్ సెల్ఫ్ విచ్ ఈస్ ది ఫాల్స్ సెల్ఫ్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై మీ అండ్ మైండ్ దట్ ఈస్ ది సెల్ఫ్ దట్ హ్యాస్ టు బి సరెండర్ ఉందామో శ్లోకము నారాయణ కరుణామయ రెక చరణి షట్పదీ మదీయ వదనసరోజే సదా వసతు